బ్రహ్మణే నము గీతమృతమున సప్తమాధ్య తెలిపేదను ప్రీతి తోడు విషదముగ తెలియ మిని తెలుసుకున్నా ఇక నీవు తెలుసు వలసినదుండదు శాంతముగా ఆ జ్ఞానము తెలిపెదను శాంతంబు నిల్పి వినుము వే ఇంటి కొక్కడు వివరించి తెలియవాడు అట్టి వారిలోనొక్కడే అర్జునా నన్ను రుంగును నిజముగా అసవిధముల నొప్పు అర్జున ప్రకృతి ఎప్పుడు ఇంత కన్నను గొప్పది తెలియగా ఇంకొక్కటున్నదోయీ పుట్టింప గిట్టింపను ఉడమిలో ఇవి రెండు కారణములు వీటి వలనని కలుగును జీవులకు వివరింపద్వంద్వములను శ్రేష్టమైనది జగతిలో నాకంటే చింప మరిలేదు దారములమణుల నావలన ధరింపబడు జీవులు సూర్యచంద్రులయందలి తేజంబు చూడన వేదమందలి ప్రణవమున్ నేగా వేదమించు కలేఖను అగ్నియందలిజమున్ నేనీ అర్జునాయ రుంగుమి జీవులందరి జీవము చింతింప నేనే అయిండును ఇప్పుడు సకలభూతములందున బీజమయ్యి సంచరింతను ఎప్పుడు కామరాగములు నీ బలమును కనుగు నగనేని నిజము ధర్మమును వీడనట్టి కామమును ధరణిలో నేను నిజము విధంబొగ సర్వము వ్యాపించి ఏలు చుందును జగముల త్రిగుణములు నా కల్గును తివిరి చూడగ జగతిలో వాణియను నే నాయ వసి వివసింపవీమో ఈ గుణం బులచేతను ఈ జగము మోహితమైన కథను ప్ర కృతికి నంఠ కుండ బరగడు నన్నెరుంగగజలదు్రిగుణములచేతనీ నయొందు తేజరిచునందు దైవమయ్ టుటతి కష్టమాయి భక్తితో నన్ను నిపుడు భజించు భక్తులే దాటగలరు దాట శక్యము కాదుగా అన్యులకు నా దైవమాయపుడు ఆర్తులు జిజ్ఞాసులో జ్ఞానులు అర్ధకాములు నల్గురు నన్ను గొల్వగత్తురు అర్జునా నా కృపను పొందుటకును నిశ్చలం బగుభక్తి చేగడు చుండెడు భక్తుడు అత్యంత ప్రియుడు నాకు ఆ జ్ఞాని అతనికి నేను ప్రియుడా సర్వమును నేనూ భావించు సర్వజ్ఞుడైన కథన భిన్నలముగా ము ఇరువురము భేదంబులేదు గన బహుజన్మముల నిత భక్తుండు నేను సర్వం వంచును మదినెంచి నిగ నన్నె పొందు ఇట్టి జ్ఞానము ల్చుచు వారలు అన్య దేవతల నిపుడు అట్టి వారలు పొందిడు ఫలములు అల్పంబులైయుండును నన్ను వారు పొందెరు నన్నే కంబుగాను అవ్యయుడనైన నన్ను ఎరుగగా అజ్ఞానులైన వారు పుట్టుచును గిట్టు చుండ్రు ఎప్పుడూ పొడమిలో నిక్కమొగను పుణ్యకర్మముల చేత పాపములు పూర్తిగా పాపుకున్నా వారలే నన్ను కొల్తు నిష్ట వదలకు శ్రీస్ సచిదనందరమహంస స్వామి ప్రణీత వైన్ గీత a